ఏమిటి అన్నాడు అర్జునుడు అతన్ని పారుంగిందుకు తప్పిబోబో నీకు నీ వేసిన అన్నాగంగుకొని కన్నుడు కదా ఖాండవ దీ తోక నరకగా తల్లి పడిపోయింది ఇదేమో దీన్ని దేవేంద్రుడు రక్షించుకొని పోయినాడు ఆ కక్ష లోపల పెట్టుకొని కన్నుని దగ్గర ఉన్నది సుమా అది ఇప్పుడు నీ శిరస్సు లేదు అని వస్తూ ఉన్నది నరికి పడగొట్టున కోపం కలిగి నిన్ను పరమాబ్ గడీ ఆరు పొట్టును మాట నటడు నరకవలసింది అంటే ఆరు బాణములు ప్రయోగించి దాన్ని నరికి కింద పడవ ఇచ్చినాడు నా కాస్తాన్ని పోతు పది పండ్రెండును పొట్టు శరములు నిగటించి పని పన్నెండు బాడములు వరుసగా ప్రయోగించినాడు కన్నుడి మీద నారాజాన్ని ప్రయోగించగా వెళ్లిపోయింది ఆ బాణము దంగాహతమైన మహాహివోలే నా సూతనందను నర్జుకుడుగుమును పాపరము చేతనర్జనుడు సామకి వెదకండి దండాహతమున్నదే కర్రతో కొడితే సర్పం ఏ ప్రకారంగా లేచును అలా కోస వివశుడై ఏ విధాయన్నదే పాపరమ్ము నా కాష్టం వ్యర్థంగా పోయిందే అయే ఆట పండు బాణము లేచి నొప్పించి పార్థనొకటి కొనతగా నూను శత నొరక నుంచి ఆ శ్రీకృష్ణ స్వామి వారి మీద పన్నెండు బాణములు ప్రయోగించి తొంభై తొమ్మిది బాణములు ప్రయోగించినాడు అర్జును మీద కండల నుండు నవ్వ చేసి గగన తల అదే బాణములు ప్రయోగించి వెంట వెంటనే వెంట వెంటనే అర్జును మీద గగన తలమంతా సింహనాథం చేసినర్ణుడు నలికి అతడు పల్లముల పూతి కంకటం ఆహనాథం చేయగా చూచి కోపం కలిగినటువంటి వాడై ఆ కర్ణుని యొక్క కంకటమున్నది కవచాన్ని పేదించినాడు అర్జునుడు మొకట కొండల ములు చేకే చె కురిచి పడకొచ్చినాడు తోడ తోహుస్వరణాయక పరంపరలు నరుని మీద చెవుల వెంట సరస్సు నందు రక్తము సవిస్తూ ఉన్నది అయినప్పటికీ నీ లక్ష్యం చేయనటువంటి వాడయ్యి అర్జును మీద ప్రయోగిస్తూ ఉన్నాడు కన్నుడు కన్నుడు కూడా అయితీతాచలము అర్జునుని బాణముల చేత శరీరంతా కూడా అక్షతములైపోగా అనేక విధములైన గైరిక ధాతుల పర్వతం మాదిరిగా ప్రకాశించింది ఆ కదు యొక్క శరీరము అమ్మ్రుడై మరియు నజ్జను కండమ్ సత్వరంగసి రమ్మల సోతు కేతనము నాతని తేదను గోడే మీ కమ్ములు పెము గప్పిన పంగితలంపబొట్టుగల్లా బాణములు ప్రయోగించి అతను యొక్క రథము సూర్తుడు అష్టములు అంతా మునిగేటట్టు కొట్టినాడు జనుడు విక్రమ కుతూహలిండల కంటిన్మత్తలందని బాణముల చేరీరంతాగా సంధ్యాసమునందు అత్తమించిపోయేటటువంటి సూర్యుడి గతాయ ప్రకారంగా ఎర్రగా ఉండును అలా పాసించినాడు సుమా అంతకందుకు అంతకెందుకు హెచ్చు తూ ఉన్నది అచ్చన్ను యొక్క దివ్యాస్తా కౌశలము అయి అవసరం నాడే బ్రాహ్మణుని శాపము చేత ఈ కర్ణుని యొక్క రథ చక్రమున్నదే భూమిలో కృంగిపోగా ఆ చేతిలో తెగిపోతాడు సుమా ఈ కర్ణుడు అని కేక వహించినాడు సమస్త సైన్యములన్నీ విన్నీ పరశురామ దత్తమైనంపకుండే నీ అధ్యకాలంలో భాగ్యవాస్తము గోచరించదు సుమహ అని శాపమిచ్చినాడు గనుక అడ్డు సమయముందు ఆ భార్గవాస్తే గుర్తు లేకుండా పోయింది కళ్ళు కృంగిల్ కళ్ళు ఎడవ చక్రముల శాపములు అతను రథమునకు వైకల్యం బాధించి చిక్కువరుతు ఆ విధంగా పరశురాముని యొక్క బ్రాహ్మణుని యొక్క శాపములున్నాయే తల యొక్క రథమునకు అత్త వైకల్యాన్ని ఆపాదించగా సర్పముఖమ్మానమ్ ఎక్కడ నుండు ఆ సర్పముఖాత్గా అత్తం వ్యర్థంగా పోగుతా ఇవన్నీ తలంచినటువంటి వాడీ తన మనస్సులు వితూ రైతులు విదు ప్రధాన చిత్తులకు వాటి భూ రక్షిం ధర్మముందు ధర్మవాదులున్నారే మహాపురుషులంతే ధర్మమును ఎవరు రక్షిస్తూ ఉన్నారు అంటి ధర్మము తప్పకుండా రక్షించును అని చెబుతూ ఉంటారు అది అతుల ధర్మశీలు అది అబద్ధము అని తోచుతున్న పరమ ధర్మాత్ముడు నాకు ఇలాంటి ఆపత్తు వచ్చింది అంటే అది అబద్ధము ఆ రక్షింపబడిన ధర్మం ఉన్నది అది రక్షించదు సుమా ధర్మము నగ్జను బాణ పెద్ద దాకి విషాదం వెండి ఓ పెద్ద దూరు ండములుగా వచ్చి పైన పడుతూ ఉన్నవి దాని చేత మరీ తిడుతూ ఉన్నాడు ధర్మాన్ని అవలంబించినటువంటి వాడ కృష్ణ అర్జును నూతన యొక్క బాణముల చేత ముంచి వచ్చినాడు కనుడు గగనుముందున్నటువంటి దేవతలంతా కూడా కొనియాడేటట్టుగా హలిగి అర్జును బోధి శుక్ర సర్పములు వంటి బాణములు ఆడు ప్రయోగించినాడు ఆ కర్ణుని యొక్క శరీరంలో కూని వెళ్ళిపోయేటట్టుగా అర్జునుడు ుడయుధాసు కన్నుడు బ్రహ్మాత్వాన్ని ప్రయోగించినాడు అయిందాము ప్రయోగించిన ఆ పార్థుడు నాడే అర్జునుడు అయిందాన్ని ప్రయోగించినాడుతంబకు బ్రహ్మాత్మము అయ్యం అపహృతం గొప్ప గొప్పది గనుక అయిందాస్త్రాన్ని మింగివేసింది అర్జున్ నివాళాన్ని కనుని యొక్క విషాదము తను కమలాక్షుడు ఏమంటాడు అర్జును కర్ణాటం కనుని అర్థము చేస్త ప్రయోగం సాధనం అంటే వెంటనే చుట్టుకొని బ్రహ్మాత్వాన్ని ప్రయోగించగా అప్పుడు సమసిపోయింది కన్నుని యొక్క వాసి పోనేసినాచి మొగుటన ఒక్క బాణంలాగి కొట్టే వరకుగాంటి వారికి గట్టి ఉన్నటువంటి వారు ుకున్నాడు బిగించుకున్నటువంటి యొక్క విషయాన్ని గమనించనే లేదు కర్ణుడు అని అనుకున్నాడు చేతిస్తూ ఉన్నాడటూ అది తూచిడు అర్జునునితో కన్ను సహప్రజాతా అతని రూఢంగా పయ్యా అతని బాణముల చేత నిన్ను నొప్పిస్తూ ఉన్నాడయ్యా కథుడు నీ బాణములున్నవి వాటిని ఆ పూర్తిగా విజృంభించి ఆ యొక్క సంరంభాన్ని ఉత్సాహాన్ని తెచ్చుకున్నటువంటి వాళ్ళవి ఆ కదుడి యొక్క శిరస్సు నలుకు విష విశ్వరంగితం పైన పాఠం గురు సైతం బుగా చేత మంత్రించి ఎక్కించినా కర్ణుడు ఆ యొక్క ప్రాణములు తీయవల నువ్వు అని అతి సమయమునందు అది వాళ్ళకు కొద్దిగా కుంగి ఉన్నటువంటి రాస చక్రమున్నది కొండే నీకొక్కల కన్నీరు కాంగులైపోయింది దాని మీద నిలబడటానికి కానీ బాణ ప్రయోగం చేయడానికి కానీ వీలు పడలేదు అది తూచి అప్రతీకారమైనటువంటి దానికి చాలా పాతబొంగి కన్నీరు సవిస్తూ ఉండగా కర్ణుడు దశ ఆ రథము మీద నుండి దిగి భూమికి అర్జునుడు చేయమంటాడు కర్ణుడు నెగ్గద ఓ అర్జున నా రథ చక్రము భూమిలో గుంది రథము అందువలన నువ్వు కొంతసేపు ఆపవయ్యా ఈ రథ చక్రాన్ని పైకి లేపుకుంటాను నేను మీద ఉన్నాను నీవు రథం మీద ఉన్నావు కనుక ఇంటి సమయంలో నీవు ఉపయోగించకూడదు అస్త్రీల వారిని వెనతున్న ఆయుధం విడిన వారిని ఆ దుడ్డు వీడినటువంటి వారిని ఆయుధము వదలినటువంటి వారిని ఎవరులైన వారెవరు కొట్టరయ్యా ీవు తగిన ఎత్తి భంగి నయని సేజ వలయో ఆ నీవు సామాన్యమైనటువంటి రణశూరుడవే కాదు సుమహత్య కులములో పుట్టినటువంటి వాడవు మహా రణబేదివి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 ధర్మము తగవు పాడి వెన్నీ ఈ వేళ పుచ్చినయ్యా కొంతగా నీ మనస్సు నీ గర్వము నీ దర్పముల అదంతా పోయింది సుమా పరమధర్మ పురులు పండుగ వల్ల భసులు వారిన శుభములొందు బాటిల్లు నివిధమును ఆ పరమధర్మ పాండవులకు సమస్త శుభములు చే గురును అధర్మ పరులైనటువంటి కౌరవులకందరికీ ఇలాగే దుర్గతి సంభవించును సుమాంగడినా పోతబడ్డ పడికి అది తప్పదు సుమాంగడుకులు సుత్తుల కొంత మహాదేవి కుమారులు నిర్దిస్తూ ఉండగా ఆ లక ఇంటో వెనికి ని పంటించినారు కపటంబు జూతంబు కడిగించి ధర్మాత్ముటకు ధర్మసు అపహరించి ధర్మరాజు యొక్క ఆ రాజ్యలక్ష్మి అంతా అపహరించిన తీర్చుకుని వచ్చి అనేక విధములైనటువంటి పరాభవాన్ని పొందింపజేసినారుండగా ద్వైత వరములో ఉండగా వాది మీద ఆ దాడి చేయవల్ని కోటయాత్రని పోయినారు మీరంతా అభిమన్యు నొక్కని బహున చెల పనిచి మీ కాని ఎపముల కాని ఆ అభిమన్యుని అనేకమంది యోధులంతా కూడా కలిసి అన్యాయంగా సంవరించినారు సుమా ఇలా చేయించినాడు సుయోధనుడు కాదే వాడు కర్త అంతా చేయించినటువంటి ఆదికర్త ఉన్నీ ఓ ఏమైపోయిందన్నుతో నాడు మాటలు తోడ్ తోడం పెరిగిన ఎత్నం జీవనం రోషానలంకు అని ఎక్కిస్తూ ఉన్నాడు సర్వేష్ పూర్వ వైరాన్ని కూడా అతలం చేసే వరకు మహత్తరమైనటువంటి కోపం వచ్చేసింది అతనులకు రోపల వచ్చినటువంటి యొక్క రోష వేషం ఉన్నది ఆ రూప కోపమును వెంట కన్నుడిని మీద అత్య సమయములు భూమి మీద ఉండే ఆ కన్నుడు అనేక బాణువులు ప్రయోగించినాడు ఆ తన యొక్క బాణములన్నీ మరలేటట్టుగా అది చాలా అద్భుతమైంది చూచే వారికి నొప్పించిన ఆ ఏమీ లెక్క చేయక పది బాణములు చేత అర్జునుడి నొప్పించినాడు ఆ కర్ణుడు అత్యేను హుతహునుభవలు మండీయే ఆ అర్జునుడు కూడా అత్యధారులు ఉన్నవే ఉన్నవే ఏ నే వేసిన కొలది మండును అలా మండీయే సంతాసనం గురువు మిత్రోల్లాసనం Datta walaikan dari kibayang mulut kalau kejayaan jenis మిత్రులకు సంతోషాన్ని కనక పుంగ ఉన్నదే ఏనుగు మాదిరి బొమ్మ కలిగి ఉన్నదట అతని యొక్క ధ్వజము కనుని యొక్క దాన్ని నరికి కింద పడకొచ్చినది కౌరవులంతా కూడా ఎప్పుడైతే హక్తి కక్ష ఉన్నదే కరుణీధ్వజం కింద పడిపోయిందో కౌరవుల యొక్క రాజ్యలక్ వారి యొక్క సమస్త సంపదలు అన్ని పడిపోయినట్టుగా భావించి అలాహాకారములు చేసినారు జల కృష్ణార్జనుల మీద గురించి వెకటరచి అది చూచి పాతము చూచి కోపించినటువంటి వాడై కృష్ణార్జనుల మీద అనేక బాణువులు ప్రయోగించినాడు కర్ణుడు అనదంబోందికి మోపు సనిపి విడువక భూమి కుల పర్వత కారణ సభ సైతం బావంగుల మరి బాణువులు చేత కొట్టినటువంటి వాడై పట్టాడట దాని కింద దూరి ఏది కమ్మి ఉన్నది రసం దాని కిందకి దూరి పట్టాడట పొట్టు లేదా దీన్ని చక్రాన్ని కానీ అది ఈ భూమి ఉన్నది అఖండ భూమండలం అంతా కూడా కుల పర్వతములతో అరణ్యములతో సముద్రములతో కూడినటువంటి భూమి ఆవత్తు ఆ రంగులము పైకి లేచిందట ఆ పొట్టుతో ఆ రథము మీది కింద ఎప్పటి బాదం సంధం వెండి కానీ పెగలి రాలేదు చక్రము కొంతవర ఆరుగులములు లేచింది కదా అని చెప్పి పైకి ఏ కే వరకు మరల యథాప్రకారంగా శుంగిపోయింది అని అవసరం పీఠి శ్రీకృష్ణ స్వామి వారు చూచి ఎంతసేపు ఇలా ఆలసించే జట్టు కాబట్టి ఇక చెప్ప మహాత్ముందడివి కలసం గుప్పనంజేయు మహాభయంకరమైనటువంటి మృత్యుదేవత యొక్క కదాళమైన నాలుకా ఏమి అనేటటువంటి ఆ మరో రాజ్య చక్రం తో ఆ సంఘవృద్ధి యొక్క యొక్క బాణాన్ని ఎక్కించి కలిగినటువంటి వాడునైనట్లయితే సమస్తమైనటువంటి యొక్క పెద్దల ఎడ ప్రతి వినయములు కలిగిన మాట నిశ్చయమైనట్టయితే ఈశ్వరున్నదే ఈ బాణము కనుడి యొక్క సరస్సు నలుపుగా ప్రయోగించగా కాంతల చేత వెలిగించుతూకే వారి యొక్క నేత్రములన్నీ మెరుచుగలుగుతూ కనుడి దశకు అబరింది సర్వభూత పోయి కన్నుని యొక్కరికి పారవయించింది సుమాంగున్నదే శరీరము ఆ యొక్క రక్త శక్తమై గైరిక ధాతువులతో కూడిన పర్వతం మాదిరిగా పడిపోయింది భూమి మీద సుందరములు నగు సాయొట్ ఆ యొక్క తరడి బింబం ఉన్నదే సూయబింబం మాదిరిగా పడిపోయింది సుమా కరుని యొక్క అట్టి సమయమునందు ఆ యొక్క అట్ట ఉన్నదే శరీరం కూడా పడిపోయింది ఆ యొక్క శరీరంలో నుండి లేచి ఒక దివ్య తేజస్సున్నదే గగనమంతా బాసుంపజేయుతూ పోయి ఆశ్రయ మండలంలో ప్రవేశించింది సుమంగాట లేక తొంటే తెరగున నుండెంగా ఎప్పుడైతే కరుణుడు సక్కిపోయినాడో తెగిపోయినాడో వెంటనే కొంగటం లేదు పాడు లేదు యథాప్రకారంగా దానంతట గజే ఈ చక్రము దారుణాత్మల వైదితాకాల వైభవము గడవా ననువులేమి తన యొక్క బాణములనే కిరణములు ప్రయోగించినటువంటి వాడ ఆ కథ యొక్క సూయుడున్నాడే అర్జునుడనే కాలం చేత గడవటానికి సాధ్యం కాకుండా అలా అతమించి పోయినాడయ్యా నిర్గత ప్రాణ రాధేయుని పెంపునముగా పావన స్థానం జలనిధిలోనికి నదికి ఆ తచ్చినటువంటి యొక్క కుమారుని తన కిరణముల చేత తాకి నాడు కనుకున్నా కనుక మైలతోకింది అని స్నానం చేయటానికి పోయినాడా ఏమి సూర్యుడు అనే జట్టుగా ఆ పశ్చిమ సముద్రమునందు శోభ వెలారుస్తూ ఉన్నదా కర్ణుని యొక్క సరస్సు అడువంటి శరస్సు ఆ శరీరాన్ని చూచినటువంటి వాడై మృడైనటువంటి యొక్క వెనక్కు దిప్పినాడు శయ్యుడు గాండలు గోలు శలుండు అరుదమ్ు తోలుటై నొక్క ఆ ఎప్పుడైతే కన్నుడు పడిపోయినాడో ఓ సైన్యములన్నీ నిరుత్సాహమును పొంది చల్లాచుగా పాతిపోయినవియే వాయుపుత్రుడు మహావిరామ రోదస పెక్కటినల్ నిండేటట్టుగా భీముడు సంపనాదం చేసినాడు జరిగి అమ్మత్రకుల లోనో అయ్యన్న కౌరమేశ్వరేది అతనితో నెత్త అప్పటికప్పుడే వెళ్ళిపోయింది వార్త కర్ణుడులో తెగి పడిపోయిన సంగతి ఎవరుస్తూ కూర్చుని దుర్యోధనుడు అతని దగ్గరకు పోయిడు నరవర ఎందు చూడమే కర్ణుడు నర్జును సంగత మనరింతులేయు నరవరాంగా అనేక యుద్ధములు మనం చూచాము వినున్నాము కానీ అర్జునుడో రాగా కర్ణుడు ఆ చేసినటువంటి యుద్ధము అత్తము జగత్తులో ఎక్కడా చూడబోగుమాధము ఎట్లు చెప్పేదీన రెండు కన్నువాడికి ఆ కన్నుని యొక్క బాగా దప్పము చూచి ఆ అర్జునుడు శుడి శ్రీకృష్ణ స్వామి కూడా భయపడిపోయినారు సుమా కాని ఏమి ప్రయోజనము ఆ విధాత్ ఆ విధి తప్పదూచినాడు కనునియేత మాటలు తరంగు ఊహించి మరలి కర్ణం వెక్కుని విలాపం చేయితూ కన్నహా కర్ణయలు బలంబుల దివి అని మించి కౌరవపతి ఆ నిరుత్సాహమును పొందినటువంటి వాడ ఆ యొక్క సైన్యములన్నీ అని వాళ్లన్నీ కూడా శిబిరములకు చే అంటే పూర్వము పాండవులున్నారే తమ రాజ్య వైభవాన్ని అంతా పోవంతా పోగా అరణ్యములకు పోయేటప్పుడు ఎలా ఉన్నదో వారి అలా ఉన్నది సుమా నీ యొక్క కుమారుల యొక్క నమస్కరించినాడు అర్జునుడు అతన్నెత్తి ఆలింగ నమ్ములో మూర్ఖాఘాడమ్ము చేసే అర్జును కౌకలించుమని ఆ శరస్సుము చూచి కృష్ణ సాధ్యకుల పాండవాగ్ధనకు సవిన ఎప్పు శ్రీకృష్ణ స్వామి వారు సహజ్ నమస్కరించినారు మరాజు వారు అభినందించినప్పుడు అభినందిస్తూ ఉన్నారాజు సమయమునందు ఓ ధర్మనందనా మూడు లోకములు ఏకీభవించి కన్నునేమీ చేయలేవయ్యా కాని నీ యొక్క మహామహిమ ఉన్నదే అదీ కనుని గుమ్మీద పడవచ్చింది సుమాంగ రాధేలి పొలిసిన ఎప్పుడు ఎల్ల పొలిసినో ఆ కనుడి తచ్చాడు గనుక ఇక ఎవరు మిగిలి ఉన్నట్టు కాదు సుమా లెక్క కౌరవుల కడంగు నీకింక నిదురు లేదు ప్రీతి బతలు మర్చిపాంగా కౌరవుల పడి అయిపోయింది కనుక నీకు ఎదురు లేదు మాకు సంపదలువర వారి అనుగ్రహం ఎవరినో వారి కొంత ఉండలుసు మా నీ అనుగ్రహం మా ఎందు సంపూర్ణంగా ఉన్నది గనుక మా కూప జయం నదే అవశ్యము సిద్ధ్యును దానికే మీ సందేహము లేదుగా తుదరి తల సకల లోక లోకేశ్వరుడైనటువంటి నీ భక్తులము మేపు అతి భక్తులను రక్షించుడు నీకు అవశ కర్తవ్యము కదా నా కంటికి నిద్ర వద్దు నేను యిగా నేను నిద్రపోయేది కన్నుడు కను సరసాలను తోడు కనుడు పడి ఉన్నటువంటి యొక్క చిజి ఉన్నదే అది తోడవలము అనే యొక్క సంకల్పము కలిగి అమ్మరాజు ఆ రమ్ము అనిపించి ఆరోహణ చేసి కరదీపు కాసా వెలుంగ సమస్త బంధు సోదర పరుడుతుండే అదేక దివిటీలున్నాయి పరదీపిక యావత్తు కూడా వెలిగించి తధారూఢుడై అదే బంధుమిత్రుడంతా కూడా ఆ వెంట వస్తు ఉండగా పోయి ఆ పవి శున్నది అని చూసి ఆనందపడినండి ఇట్లు కన్న సాగరంపు గడవని పానందనులు పరమానందమునందిరని సంజయుండో తసరాట్టుకున్న